కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై ఒకటవ చాప్టర్ ఇంటూరి వెంకటేశ్వరరావు గారి షష్టిపూర్తి ఇంటూరి వారికి మాకు కళా అనుబంధం మీకు అందరికీ తెలియకపోవచ్చు మాది ఏనాటి ఈనాటి వరకు విచ్ఛిన్నం కాని కుటుంబ స్నేహం సాంఘిక రాజకీయ రంగాల్లో కళా సాహిత్య రంగాల్లో మా ఉభయ కుటుంబాలకు గల ఏకాభిప్రాయాలే ఈ సన్నిహిత్యానికి కారణం శ్రీ ఇంటూరి వారి మామగారు పెద్దాడ సత్యరాజు గారు పినమామగారు కీర్తి శేషులు నా గురువులు అయిన పెద్దాడ రామస్వామి గారు మా తండ్రి పద్మశ్రీ వింజమూరి నరసింహారావు గారికి మా మేనమాము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఆప్తులు వారు ఇంటూరి వారి పెద్దలు మా పెద్దలు కూడా ఆంధ్రుల సాంఘిక వికాసానికి ముఖ్య కారకులైన బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారి ఆధ్యాత్మిక ఆచ్ఛాదం క్రింద బ్రతికినవారం మా వింజమూరి వారు పెద్దాడవారు దేవుల్పల్లి అందరం ఛాందసపు బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారు కానీ బ్రహ్మ సమాజోద్యమంలోనూ బ్రహ్మర్షి నాయుడు గారి సంఘ సంస్కర్ ఉద్యమంలోనూ పడి కొట్టుక్కుని పోయి కుల మత భేదాలను ఏనాడో తుడిచిపారేసి ఆర్థోడాక్స్ సొసైటీ చేత వెలివేయబడిన చెలించక ముందంజ వేసిన వారం కాబట్టి ఆశయాలలోనూ ఆచరణలోనూ మా కుటుంబం ఇంటూరు వారు ఒకే కోవకు చెందిన వారం అంతకన్నా ముఖ్యంగా కుటుంబ స్నేహితులం అనే గర్వంతో గౌరవంతో ఈ రెండు మాటలు పలకగలుగుతున్నాను షష్టి పూర్తి సప్తతి పూర్తి వంటి మహోత్సవాలు ఇంటూరు వారి వంటి ఉత్తములకి అర్హులకి జరిగినప్పుడే రాణిస్తాయి అంతేకాని నిరర్ధక జీవులు షష్టి పూర్తి చేసుకుంటే ఏమి లాభం చిరంజీవులైన ఏనుక్కో మరిచెట్టుకో షష్టి పూర్తి చేశామంటే అది ఎవరికి గౌరవం సంఘ సంస్కర్తగా శ్రీ ఇంటూరు వారు చేసిన సేవ అక్కడ చాలామందికి తెలియకపోవచ్చు బహుశా ప్ర పత్రికా విలేకరుడుగా సంపాదకుడుగా వారికి గల కీర్తిని బట్టే ఈ షష్టి పూర్తి ఉత్ ఉత్సవం చేస్తున్నారనుకుంటాను పత్రికలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి స్థాయిలు పతనావస్థలో ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంటూరి వారు ఉత్తమ స్థాయిని అందుకున్న శిఖరంలో చెలించకుండా నిలబడి ఉన్నారంటే ఇక ముందైనా జర్నలిజంకి మంచి రోజులు వస్తాయన్న ఆశ కలుగుతోంది ఇంటూరి జర్నలిజం చౌకబారు రకం కాదు వారు ఏమి వ్రాసినా అది ఒక ఉత్తమ స్థాయిని జర్నలిస్టిక్ డిగ్నిటీని వ్యక్తపరుస్తూ ఉంటుంది చీఫ్ పాపులారిటీ కోసం ఖాళీ పర్సులు నింపుకోవడం కోసం ఆయన ఎన్నడూ ఆత్మను చంపుకుని వ్రాయలేదు ఆదర్శాలను ఆశయాలను ఎన్నడూ వదల్లేదు వెంకటేశ్వరరావు గారు మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ ఆయన ఏ విమర్శ వ్రాసినా సిద్ధాంతాలనే కాని వ్యక్తులను ముట్టడించరు ఒక ఫిల్మ్ చూశారంటే సహేతుకంగా దానిలోని మంచి చెడ్డలు మాత్రమే వ్రాస్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులపైన పగబట్టరు ఫలానా వారి నటనలో ఈ విశిష్టత లేదా ఈ లోటు ఉన్నాయంటారే కానీ వాళ్ల ఆంతరంగిక జీవితాలను విమర్శించరు ఇతర వ్యక్తుల ప్రైవేట్ లైఫ్ను విమర్శించే అధికారం ఏ జర్నలిస్టుకీ లేదని ఇంటూరివారికే తెలుసు ఆయన క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ కానీ డిస్ట్రిక్టివ్ కాదు పాపులర్ పాపులరే కానీ చీప్ కాదు కర్రపెట్టుగా ఉన్నా కఠినం కాదు అందుకే పత్రికాలోకంలో ఆయన స్థానాన్ని మరొకరు అందుకోలేకపోతున్నారు అందుకే ఆయనన్నా ఆయన రచనలన్నా అందరికీ గౌరవం నాకు అందుకే ఆయన్ని చూస్తే గౌరవం జర్నలిస్టుగా ఇంటూరి వెంకటేశ్వరరావు గారు శత వార్షికోత్సవం చేసుకోవాలని వారు వారి సతీమణి కళకాలం ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను